పరిశుధుడా మహోన్నతుడా తండ్రి ప్రభు ఈసందనాలు సూత్ర జీవము గల తండ్రి గొప్పదేవ ఈసేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా మాకు చాలిన దేవుడా తండ్రి అనేక రూపం మాకు సమస్తము సాధ్యము గల దేవ అనేకులు చూడలేక తండ్రి ఉండి మాకైతే ఈ నూతన జీవితమును ఈ నూతన దినమును మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినము నుంచి అంతము వరకు మిమ్మల్ని మహిమపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ మిమ్మల్ని సంతోషపరుస్తూ అతి ప్రాముఖ్యముగా మీ చిత్తాన్ని జరిగించే వారంగాను మాకు సహాయం చేయండి తల్ మేమెంతనో తగ్గవలసి ఉన్నది ప్రభు మీ బలిష్టమైన చేతికి కింద మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చుంటున్నాం తండ్రి నిమిత్తం అయితే ప్రతిదినం కూడుకుంటున్నాము దాని ద్వారా మీరు మహిమ పొందమని వేడుకొని అనేక ఆత్మలకు రక్షణను దయచేయమని వేడుకొని చుంటున్నాం సమస్యల నుంచి విడుదల దయచేయమని కోరుకుంటున్నాం అనేకులను స్వస్థపరచమని కోరుకుంటున్నాం తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభావ విని నీ వద్దకు వచ్చేవారిని ఎంత మాత్రమూ త్రోసివేయండి దేవుడవు ప్రభు ఆశ్చర్యమైన తరుడవు తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభు జీవం తండ్రి ఎక్కడ నీ నామం ఇద్దరు ముగ్గురు కూడి వారి మధ్య నేనుంటానని తెలివిచ్చిన తండ్రి నిజముగా గొప్ప దేవుడవు తండ్రి కింద గుంపు దగ్గర మీరుంటానన్నారు ప్రభు మీరు మహిమ పొందుకోండి మా హృదయాలను ఇంకా శుద్ధీకరించండి తండ్రి కపటము లేని జీవితం మాకు దైత్యండి యథార్థమైన జీవితం మాకు దైర్యం సమస్తమును మీ చేతులకు అపదిపుకొని ప్రతి దినము మీ యొక్క కాడిని మోయవారంగా మేము మాకు అన్ని విధములుగా సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి మన ప్రభు యొక్క సంకల్పంలో ఎన్నటికి మారవు అన్న పాట ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి అని ఈ రోజు ఎందుకో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి నేను ప్రేయర్ కూర్చున్నాక ఈ పాట జ్ఞాపకంకొస్తే పాడుతా ఉన్నా సరే ఇప్పుడు కూడా మరోసారి వాడదామని యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటి మహాప్రభావము ఆయనకి యుగయములవరకు మహాప్రభావము సాయనకే యుగయములవరకు మోషేను పేర్ పరచుకునే తన ప్రజ్వలను విరిపింపా మోషేను పేర్పరచుకునే తన ప్రజ్వలను విరిపింపా چه چهनुगा घन कार्यमुनु वाणी मार्गमुनु چه چهनुगा घन कार्यमुनु वाणी मार्गमुनु क्रोतिनो नडिपिंचनु वाणी इतु जगत तन त्रोवाइ क्रोति मनो नै ిసు దశతన్రోవాముతంకల్పములు మరము ఎన్నీ మహాప్రభావము ఆయనకే యుగ యగముల వరకు మహాప్రభావము ఆయనకే మరకు కొంద పశుతిన విగమునె మందిరము కొంద పశుతినముగమున మందిరముఖే ఆ రూ నిందుగ తెరే మరణము వే పరచే ముందు గతిరే దేవుని కార్యములనుమోషే కంపూర్ణముచేతేవుని కార్యములనుమోషే కంపూర్ణముచేతే శు ప్రభువితం కల్పములు మరొయన్నతి మహాప్రభావము ఆయనకే యుగయము నవరకు మహాప్రభావము ఆయనకే యుగయములవరకు మందిరపాణేను సంపూర్ణముచేయే మందిరపా అంతయును సంపూర్ణముచేయ గలే సుందరము గనుకేగము గురారమును క గేము దురారముఖం మే మందిరంతయు తేజసు నిందే మందిరంతయు తేజసు నిందే యే సు ప్రభుని తల్పములు టి మహాప్రభావము ఆయనకే యుగ యుగములవరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగములవరకు నవీనో నీ వద అమరు వుదేవా యును మీ జా అమరుందేవా మీ కృపను బతి మహిమా పరతు మహిమా యేసు పరతు పరములయందుభుని సా కల్పములు మహాప్రభావము ఆయనకి యుగ యుగములవరకు మహాప్రభావము ఆయనకే త్యుగయములవరకు పరిశుద్ధ జనమా పాడము క్రీస్తు ప్రభునిబీ పరిశుద్ధ జనమా పాడము క్రిస్తు ప్రభునిబీ శుద దేవుని చము మేర చులలోిశుదేని చము మేర నిరతము మేర తు జనతా మాస్తునత చల్లించు మేర తహి మాస్తున చెల్లించెసు ప్రభుని సంకల్పములు మరవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగములవరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగములవరకు అలాలు యా సరే మనము ప్రార్థన చేస్తూ వాటిందమ్మా తండ్రి మీకు మరి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ప్రభావ సభ్యులకు నిలబడి పెట్టినందుకు మీకు ఎంతో వాహనాలు అయినా మీ యొక్క వాక్యాన్ని ధనించం సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నైపు మాకు బయట చేయండి అక్కడ మీ సత్యాన్ని గ్రహించలాగిన మా యొక్క ఆత్మీయ రక్షణ ప్రణాహికలు మేమందరం జీవితాంతం కొనసాగు సహాయపడండి మీ నీతి సత్యాన్ని ప్రకటించే బిడుద మీ యొక్క సంకల్పం ఏర్పడికి మార అనాది కాలం నుంచి అవి మీరు మాకు బయలుపరుస్తూనే ఉన్నారు వాటిని గ్రహించి వాటిని స్వీకరించి ఓ ప్రభా అనుభవపూర్వకంగా వాటి గురించి అటువంటి ప్రకటించే సేవకులుగా బిడ్డ తయారు చేసి మీ రాఖవారు సిద్ధపరచుకోమండి ఏ పరిశుద్ధం ప్రార్థించిన ఆ మేన్ నిన్న దిన మనము యువసేపు విషయాలు మరి పని ధ్యానించినాము ముఖ్యంగా యాకోబుకి సంబంధించిన వచ్చే అక్కడికి మనం ఆగిపోయినాం యాకోబు తన కుమారుడికి సంబంధించిన విషయం తను జ్ఞాపకం చేసుకున్నాడు తన కుమారుడు అయిన వ్యవసేపుకి వచ్చిన యొక్క కళ ఏంటి కళ అన్న అంశం గురించి మనం ఇప్పుడు కొత్త సేపు ధ్యాని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అనేది ఆ వచ్చినాకనే మనం చూస్తున్నాం ఇది నిలువుట విచిత్రము విచిత్ర రంగుల గల నిలువుట అయితే ఈ విచిత్రం ఈ యొక్క దాన్ని ఏమిటో నిలువుటంగి అది విచిత్రమైన ఎందుకంటే వాళ్ళ కల్చర్ కి కాదు అది మనం నిన్న దినంలో ఇంకోటి వాక్యము ఈ లేక లైవీ కాండలో చూసినాము అటువంటి అటువంటి దుస్తును ధరించదు అని ఒక ఆజ్ఞ అది కేవలం ఇష్టం సో కూడా కనుగ్రహించబడింది అయితే మళ్ళీ రక్షణ పొందిన మనకి వర్తిస్తుందా లేదా అంటే మనకు వర్తించదు ఎందుకంటే పాత వికటించిన సమస్త కానీ ఒకటి మటుకు నేను నిన్న హెచ్చరించిన ఏంటంటే ఎటువంటి క్లోదింగ్ మనం వేసుకోవాలా కొన్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తే బటల్ అటువంటి క్లోదింగ్ మనం వేసుకోద్దు ముఖ్యంగా నేను ఒక ఫోమ్ బెడ్లు తయారు చేసే ఒక కంపెనీ ఓనర్ తో మాట్లాడుతున్నా వెరీ రీసెంట్లీ రీసెంట్లీ అంటే అంత రీసెంట్ కూడా ఏం కదా బహుశా వన్ ఇయర్ మోర్ దెన్ వన్ ఇయర్ అయిన అయితే అసలు ఏం చెప్పిందంటే ఈ ఫోమ్ బెడ్ల మీద పండుకుంటే ఒక రకమైన హీట్ జనరేట్ చేస్తుందంట ఫోమ్ మన బాడీ ఆ హీట్ ను అబ్జర్వ్ చేసుకుని సరిగా ఫంక్షనింగ్ ఉండదంట బాడీలో అలర్జీస్ రావడము జలుబులు ఓవర్ హీట్ కావడము ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బ తినడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మళ్ళీ నేను అతను అడిగిన ఈ అందరూ ఒక ఫోమ్ కొంటున్నారు కదా మన బెడ్ ప్రిష్యవర్గా ఉంటారు ప్రతి ఇంట్లో ఉంటాయి కదా మళ్ళీ అది హెల్తీ కదా మళ్ళీ ఏం చేయాలంటే ఫోమ్ మీద కాయర్ ఉంటుంది ఆ కాయర్ ఉల్టా తీసి పండుకోండి అన్నారు కాయర్ అంటే మన కొబ్బరి పీచ్ ఆ ఫోమ్ బెడ్ ఒక దిక్కేమో కొబ్బరి పీచ్ ఉంటుంది ఇంకొక ప్యూర్ ఫోమ్ ఉంటుంది కాబట్టి ఆ కొబ్బరి పీచ్ ఉల్టా వేసుకొని పండుకోవడం హెల్త్ మంచిది అన్నారు సో ఇవన్నీ ఈ ఆర్టిఫిషియల్ గా నేను అనేది ఏంటంటే ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయబడ్డ ఇవన్నీ బిజినెస్ కి సంబంధించినవి క్లాదింగ్ కూడా కాటన్ దృష్టి ధరించడం పోయి మనం రకరకాల దాన్ని ఏమంటాము ఫాలి ఫైబర్స్ అంటారు ఫాలీ ఫైబర్స్ తో తయారు చేయబడ్డ బట్టలు దీంట్లు ముఖ్యంగా ఫాలి ఫైబర్స్తో చేయబడ్డ దీండ్లు దాని మీద పండుకుంటే చాలా టీప్ జనరేట్ చేస్తుంది అది కాబట్టి మన అటువంటి అటువంటి వస్తువులు ధరించాలన్నా అటువంటి వస్తువులు వాడాలన్నా లేదని అంటే మనకి ప్రభుత్వం అనుభవించాలి జ్ఞానం ఎప్పుడో చెప్పబడి న్యాచురల్ గా ఉండేదాన్ని ఆర్టిఫిషియల్ గా ఉండే దాంతో కలకొద్దు మరి విశేషంగా తుని ప్లస్ జనపనార ఇది నేను అందిస్తాను మన వాక్యం అయితే ఇవన్నీ ఆర్టిఫిషియల్ గా కన్ బిజినెస్ కాన్సెప్ట్స్ అన్నట్టు సో మనం బెటరగలను హైదరాబాద్ మీద జరించినప్పుడు ఒక దర్శనంలో ఆ ఇద్దరు స్త్రీలు మూడవ స్త్రీని మోసుకొని పోవడం అనేది అదంతా బిజినెస్ కి సంబంధించి నేను మీకు చూపించిన లో చర్చి సిస్టమ్ అంతా బిజినెస్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది బిజినెస్ కి తయారైపోయి అంతా కన్ఫ్యూజన్ కి అర్పిస్తారు బిజినెస్ కి అనుగుణంగా వాక్యాలు తయారు చేసుకుంటారు అన్నట్టు వాళ్ళ స్వార్థం అనుగుణంగా వాక్యాలు తయారు చేసుకుంటారని మనం అయితే మీరు ఫాదర్ మనము జేకబ్ గురించి మాట్లాడుతున్నాం జాకోబు గురించి ఆయనకు తెలుసు కళల గురించి ఎందుకంటే ఆయన కళలు ఆయన కూడా కళలు కానివాడు యాక్కువనే కళలు కానివాడని మనం చూస్తాం ఆ ఇప్పుడు తర్వాత ఆయన కళలలో మనం చూసినాము నిన్న నిన్న ఆ దేవదూతలు క్రింద నుంచి పైకి పోవడం ఇది బహు ఆశ్చర్యకరమైన అబ్జర్వేషన్ సాధారణంగా దేవదూతలు పైనుంచి కిందికి రావాల్సింది కానీ ఆ కళలో నిచ్చెన కింది నుంచి పైకి పోతుంది సో అది భవిష్యత్తుకి సంబంధించిన దర్శనం అది ప్రజలందరూ దేవుని తల స్వరూపం ధరించుకొని క్రింది నుంచి పరలోకానికి పోతారు అంటే ఈ లోకం నుంచి పరలోకానికి పోతారు అనేది ఆ దర్శనం అనుభవం కానీ దాన్ని ఆ రీతిని ఎప్పుడు ఇంటర్ప్రిట్ చేయలే అక్కడ కూడా ఏ కామెట్రీస్టర్ లో కానీ ఏ బిగ్లికల్ స్టడీస్ లో కానీ మనం అట్లా చూడండి ఇంటర్ప్రిటేషన్స్ యాకో కళలు గురించి తెలుసు దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలో తెలుసు అయితే నేను ఒక విషయం నిన్న వినండి నేర్చుకుని ఏంటంటే నీకు ఎన్ని కళలు వస్తే ఏం లాభం వాటిని అర్థం చేసుకోకపోతే వాటిని విషయాన్ని తెలియించకపోతే నో మీనింగ్ కదా అనేది నేను యత్సం చేస్తున్నట్టు కాబట్టి ఎటువంటి ఎన్ని కళలు మనం ప్రసంగీలు కూడా చూసినాం అధికమైన స్వప్నములు స్వప్నములు అవి పరిగరాని అన్నట్టు నిష్ప్రయోజనములు అధికమైన స్వప్నములు అధికమైన మాటలు నిష్ప్రయోజనములు అది మనం బాగా అర్థం చేసుకోవాలి స్టేజ్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఎంత పిన్ పాయింటెడ్ గా క్యాల్కులేటెడ్ గా మాట్లాడాల అంటే క్యాల్కులేటర్ గా మాట్లాడాల వాక్యం అండ్ ఫోకస్ అంతా సెలవు మీదనే ఉండాలా మనుషులను ఎట్లా సిలబస్ నడిపించాలా మనం కూడా వాక్యాన్ని పరిచయాలు చేసే వాళ్ళం కూడా సులభార్త పనిచేసే వాళ్ళం కూడా ఆ సిలవ దగ్గర నిలబడాలా నీ హృదయంలో చూసాను నేను ఇప్పుడు ప్రభు సెలవు దగ్గరనే నిలబడ్డాను అక్కడ నుంచి దూరం వెళ్ళిపోను అక్కడి నుంచి వెళ్ళిపోయినంటే వాడికి దొరుకుతామన్నట్టు ఏదో రకంగా వాడు మోసం చేసి నేను బిహేవియర్ చేస్తాను నీ బోధన కాబట్టి ఆ సీక్రెట్స్ ని మనం ఇప్పుడు మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఇదంతా సీక్రెట్స్ ని బయట పెడుతున్నాడు దేవుడు అది ఎవరికి అనుగరించబడింది శిష్యులకి అన్నాడు మీకు ఇది అనుగ్రించబడ్డ కాబట్టి మీకు తప్ప ఎవరికి కనిపించబలనాడు కాబట్టి మనం అతని చూస్తున్నాం అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన ఎక్కువ తన కుమారుడికి ఎందుకు విచిత్రమైన ఆ అంగి నిలువు తంగిని అది ఎక్కడ మనం చూడండి దాని రీజన్ కానీ నాకు నిన్న వీటిని దీని దీని నగర్ జన్మిస్తుంటే మనకి నిన్నది ఓకేనపై సంపూర్ణంగా ఏంటంటే యాకోబు తన కుమారుడిని ఫారిన్ ట్రిప్ కొడుకు సిద్ధపరుస్తున్నాడు ఆయనకు అర్థమైతే ఈ బాబు భవిష్యత్తు ఎందుకంటే కళ అయితే అతని కళ తర్వాత ఈ ఎప్పుడైతే ఈ అంగి వేసిండో ఈ చిత్ర పని వెళ్ళిన కళ లాగిపోయినా ఆయనకి మిస్ట్రీ లాంగ్ ఇయర్స్ కళ వచ్చింది తలగా రది నిజంగా దర్శనం మీద మోపల్ల నుంచి ప్రార్థన చేస్తుంటే నేను చూసిన దర్శనం తేశ ప్రభు శిల్ల మీద బహుభయంకరమైన శ్రమ అనుభవిస్తున్నాడు ఆయన అట్లా విలపిస్తుంది దాని మీద వేదనతో రక్తం కాస్తుంది శరీరం బలహీనతలు ఉన్నాయా దాని మీద పాపం అంతా పడింది ప్రపంచంలో సృష్టి అవతలతో ఈ రోజు వరకు ఉన్న వాళ్ళందరి పాపం భవిష్యత్తులో ఉండబో వాళ్ళ అందరి పాపములు శాపములు రోగములు అలవాట్లు అన్ని అక్కడ ఆయన మీద మనుషులు చుడనుండని వాణి వలే ఉండడని యశ భక్తుడు అంటాడు అంత భయంకరంగా ఉన్నాడు మనుషులు చూడనుండని వాళ్ళంటే అతని మీద ఆస్తులు అచ్చ మనం అనుకుంటా కానీ మనుషులు చూడనుండే వాళ్ళంటే ఎవరు చెప్పండి అతని శరీరం మీద వస్త్రాలు కూడా లేవనంట అట్లా మనం ఎప్పుడు చూడము ఎందుకంటే వాక్యం చెప్తుంది మనుషులు చూడనుండని వాడు అంటే ఎత్తుంటాడు అని చెప్పండి మనం చూడలేమంటే అంత భయంకరంగా అతను హింసించదు అంత వేదనగా ఇప్పుడు సృష్టిపర్తని భయంకరంగా హింసించడం అంటే అది ఊహించ ఆ దర్శనము నేను నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేదు నైంటీ టూ లో వచ్చింది నా దర్శనం నైంటీ టూ నేను అనుకుంటే బహుశా డిసెంబర్ ఇదో ఈ నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ప్రాంతంలో వచ్చింది నా దర్శనం నా ఆ రోజు వరకు నేను తెలుగును వచ్చిన ఆ యొక్క ఎప్పటికీ మారలేదు ఎక్కడ పోయినా తెలుగు మన టూ మచ్ డిక్లైర్ చేస్తున్నాను ఎందుకంటే అదే మన మన పునాది కదా క్రైస్తవత్వం ఉందంటే కేవలం సినిమా మరణం బుద్ధి మన ప్రభు యొక్క తర్వాత ఎంపీ ఎంసీ టూంబ్ త్వనితి సమాధి అంటాం త్వనితి సమాధి క్రైస్తవ దేవుతానికి పునాది ఎంసీ టూంబ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటాం మనం ఒకవేళ ఆయన లేదంటే ఏం జరిగేది ఫినిష్డ్ మొత్తం పర్పస్ డిస్ట్రాయ్ అయిపోయింది కానీ అట్లా కానిరద అంత ఆరమౌన్నది మన ప్రభు మన దేవుడు కంప్లీట్ కంట్రోల్ ఉంది అతనికి కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే యాకోబు తన కుమారుడిని ఫారెన్ ట్రిప్ కి ఫారిన్ కెరియర్ కి సిద్ధపరుస్తుంది అన్నట్టు ఎందుకంటే ఆ విచిత్రపు వస్త్రము ఫారినర్ వేసుకుంటారు ఇండియాలో వేసుకో సరే ఇతర దేశంలో వేసుకోవడం ఫారెన్ ల్యాండ్ లో వేసుకుంటారు ఆయన ఈ బాబు ఫారిన్ కంట్రీకి ఖచ్చితంగా బలిపిస్తుంది అందుకే ఇటువంటి ట్రస్ట్ అవుతుంది సిద్ధపడాలి చిన్నప్పటి సో నేను ఏమార్గం చేస్తున్నానంటే As a parent, as a father, as a mother, we don't have to expand the boundaries of our children. We don't have to expand the boundaries of our children. It's all important. The children are the heritage of God. The children are the heritage of God. The children are the kumar. We don't have to say English. The kumar is the heritage of God. అది బయాస్ అది అందుకే ఇంగ్లీష్ బైబుల్లో మనకు క్లియర్గా ఉంది చిల్డ్రన్ అని ఉంది చిల్డ్రన్ ఆర్ది హెరిటేజ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వాప్త్యం వాళ్ళు మన పిల్లలు కాదు వాళ్ళు ప్రకృతి మన పిల్లలు మనకు బాధ్యత కానీ వాళ్ళు దే గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఫార్ ఫ్యూచర్ గాడ్ చేతిలో సంపూర్ణంగా ఉంది అయితే అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నాం అంటే వారి బౌండరీస్ ని లిమిట్ చేసి పడిస్తున్నాం అట్లా చేయలే దాన్ని బాగా అర్థం తనకు ఉన్న మంది ఎంతమంది తన మంది పిల్లనట్లు కానీ నేను ఎన్నిసార్లు రుచిపడతాను ఆయన పదమూడు మంది పిల్లలు కదా యాకబ్బుకి కేసులోకి ఎంత శిష్యులు ఈ లోకంలో ఉన్నప్పటికీ నేను ప్రూవ్ చేసిన పదమూడు మంది అని తన అందరు మంది అని తన మగ్ధనని ఎర్లీ డిసైస్తుంది ఆయనకి పీటరు జాను వీళ్ళతో పాట వెరీ ఎర్లీగా మగ్ధనని మరియా అంటే అసలు చాలా మంది శిష్యులకు ఇష్టం లేకుండా ఎందుకంటే ఒక స్త్రీ ఇంతమంది పురుషులతో పాటు కలిసి సేవ చేయాలంటే కొంచెం డిస్టర్బింగ్ గా ఉండేడు అభ్యంతరంగా ఉండేది మన సేవలు కూడా ఎంతమంది ఉందో నాకు తెలియదు మనం మటుకు లేడీస్ ని ఎక్కువ ప్రమోట్ చేస్తాం ముందు ఎందుకంటే ఏజ్ కూడా సిస్టర్స్ ని ఎక్కువ ప్రాధాన్యట్టు మనం చూస్తా ఉంటాం ఆ అందరూ ఇస్టర్ యువతి యూజ కొంత డిస్టర్బింగ్ ఉండేటోడు నేను వేరే హిస్టరీ చెప్తాను మీకు బైబుల్లో మీకు అవై సిస్టర్ యువతి యూజ మెదలింగ్ డిస్టర్బింగ్ ఉండేవాడు అట్లానే మరి శిష్యులు డిస్టర్బింగ్ ఉండేవాడు కానీ జాన్ ఒక్కడే యోహాన్ ఒక్కడే ఆమెని ఎంతో ఆదరించేవాడు ఆమెతో ఎంతో సంభాషించేవాడు మన సేవ కూడా అతనే మనం ప్రోత్సహించాలి ఎందుకంటే ఇందులో యూదులని గ్రీశ్రేషస్తుని దాతలని స్త్రీ అని పురుషుడు అని స్వతంత్రుడని భేదమే లేదంటారు వాటికి కాబట్టి సిస్టర్స్ కూడా మనం ప్రమోట్ చేయాలా ఎడ్యుకేషన్ ముందు సేవలు తీసుకోవాలంటే యారే సిస్టర్స్ తర్వాత అంత దూరం వస్తారా వాళ్ళు మన బండి మీద వస్తారా లేదా ఇవన్నీ మీతో తగ్గలేదు తీసుకోవాలనుకుంటే మేము ఎక్కడైనా తీసుకపోవచ్చు వారి ద్వారా ఎంతమంది ఇంకా రక్షణలకు వస్తారో ఒక సిస్టర్ నిలంగా ఉన్నాయి ఈ ఒక సిస్టర్స్ ఆ సీక్రెట్స్ మనం అర్థం చేసుకోవాలా అదే రీతిగా యోసేపుకి సారీ యాసపుకి ఒక కుమార్తె ఉండేది దీనా దీనా కదా దీనా అమ్మాయి ఒకటే కుమార్తె ఆశ్చర్యం కదా పన్నెండు మంది కుమారులు ఒకతే కుమార్తె అయితే ఈ పన్నెండు మంది మనం ఆయన పట్టించుకున్నారా మనం చూడమని పట్టించుకున్నట్లు అమ్మాయి గురించి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఇంత బహిరంగ ఉంటాయి ఆ అమ్మాయి అన్నదమ్ములు ఎవరు పట్టించుకుంటలేరని ఒక్కటి ఆ అది ఏమంటాము ఆ తోట చూడడానికి పోతుంది అక్కడ శకేమ ప్రాంతమో మళ్ళీ తోట ఆ ప్రాంతానికి ఆ తోట దగ్గర తన పాపం తన ఇంకొక ఆ దేశపు రాజు కుమార్ కుమారుడు అమ్మాయితో వెళ్లించీలించడం అవన్నీ మనం చూస్తాం దాని తర్వాత వీళ్ళు చేసిన ఎంత భయంకరమైన పని అంటే యాకబు కుమారులు బహు క్రూరుల్ గా చాలా ఎక్స్ట్రీమ్ క్రూయల్ పీపుల్ లా కనిపిస్తున్నారు పది మంది చోజ్ డేంజర్తో పర్లేదే కానీ వీళ్ళు ఆయన పార్టిసిపేట్ చేయరు కానీ ఆ పది మంది మరీ క్రూరుల్ ఉంటారు అండ్ వాళ్ళ క్రూరత్వం ఎంత భయంకరంగా ఉందంటే ఆ సెకండ్ రాజ్ దీని అని పెళ్లి చేసుకుంటాను వస్తే వీళ్ళు కండిషన్ పెడతారు సున్నతి పొందితే మొత్తం ఈ పట్టణం మొత్తం సున్నతి పొందుతానే కానీ నేను మా కుమార్తె ఇవ్వనంటే పాపం అందరు సున్నతి పొందుతారు అందరు సున్నతి పొందుతారు ఎంత మంచి వాళ్ళు వాళ్ళు అన్యులు అన్యులు అయ్యండి అందరు సున్నతి కానీ వాళ్ళందరూ సున్నతి పొంది ఎంతో వేదనతో ఉంటారు సున్నతి చాలా భయంకరమైన అనుభవం అది నేను ఎందుకంటే మా ఇంటి ముస్లింస్ అంటే నేను చూసినా కాబట్టి అని బాధ చాలా భయంకరమైన బాధ అది డెడికేట్ అది గోపినాథర్మని కట్ చేసి పడేయడం అంటే చాలా డెలికేట్ పరిస్థితి అది ఈ రోజుల్లో సైంటిఫిక్ గా డాక్టర్స్ ఆ యొక్క అనస్తా చేసుకోలేదు కానీ వెనకడకట్లే అనీషియా భయంకరమైన వేదనతో వాళ్ళు మూడేళ్లు ఇళ్ళలో కూర్చొని యవనస్తులు పురుషులందరూ బాధపడుతుంటే ఈ పది మందిపై మొత్తం పురుషులను చంపేస్తారు అది ఊహిస్తేనే నాకు ఓన్లీ జనరేషన్ అయితే ఎంతో వీళ్ళందరూ ఎంతో అన్యులు ఎంతో ఆసక్తితో చిన్నతి పొంది దేవుని బిడలైనరు వీళ్ళు పోయి దేవుని బిడ్డలు చెప్పుకున్న వాళ్ళు దయ్యం బిడ్డలగా తయారైంది పోయి అందాన్ని మనం చూసుకోండి అది బొహు భరించడాన్ని దట్టం అన్నట్టు ఒక అమ్మాయి బయటికి పోవడం ఎందుకు అనుదమ్ములు అమ్మాయిని పట్టించుకోకపోవడం ఎందుకు ఆ కుటుంబం అట్లా తయారు కావడం ఎందుకు చాలా దుఃఖగ్రస్తున్నారు తను మరణించేంత ఎంత దుఃఖంలో చివరికి తన మరణ మరణం ఫౌండేషన్కి తన కుమారుడిని కలుసుకోవడము సొంతాన్ని సంతోషించడం కూడా చూస్తాం తన లైఫ్ అంత దుఃఖంతో ఎందుకంటే వీళ్ళంతా తోటిరోజు రూయల్ పీపుల్ వీళ్ళు భయంకరమైన డిస్టర్బెన్సెస్ చేసినో వాళ్ళు ఆయనకి అటువంటి వాళ్ళ నుంచే ప్రభువు వెళ్ళిపోవడము పన్నెండు మంది పన్నెండు మంది గోత్రికులు రావడము ఇవి బహు ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూస్తాం బయలు అయితే మనం కూడా ఏం చేయాలంటే మన పిల్లల యొక్క బౌండరీస్ వాళ్ళ ఫ్యూచర్స్ ని కేర్ఫుల్ గా ఎక్స్పెండ్ చేయాలి మనం లిమిట్ చేయొద్దు ఎందుకు భయ్ ఎందుకు బాబు ఎందుకు అమ్మా ఇక్కడే ఉండండి అటం వాళ్ళు ఎక్కడ పోవాలనుకుంటే ప్రార్థనా పూర్వకం వాళ్ళు అట్లా ఎటువంటి కెరీర్స్ పోవాలనుకుంటే అటువంటి కెరీర్స్ పంపించాల మెయిన్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు నేను గాడ్ మినిస్ట్రీకి డెడికేట్ చేయటం తప్పదు నేనైతే అటెండ్ చేసిన కంప్లీట్ మినిస్ట్రీకి డెడికేట్ చేసిన సరే ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళు చదువులు ఇస్తే చదివిస్తారు చదువుతారు తర్వాత వాళ్ళు ఏ రీతిగా సేవ చేస్తారు అనేది అది వాళ్ళ బాధ్యత మనం అంటూ రెగ్యులర్గా వాళ్ళని ఎక్స్పెండ్ చేస్తామల్ వాళ్ళ బౌండరీస్ ని యాకోవి ఎట్లా తన బౌండరీని ఎక్స్పాండ్ చేసిండో మనం కూడా అట్లా ఎక్స్పెండ్ చేయాలా సరే సచిన పిల్లలు లోబడిన పిల్లలు వాళ్ళంతా పది మందికి వినలేటని మాట తర్వాత వాళ్ళలో ఎవరు కూడా భక్తిగా ఉన్నట్టు నేను ఒక్కరిగా ఒక తప్ప దాని తర్వాత కూడా మైన్ టైం పర్ఫామ్ మనం చూస్తాం తన సొంత కోడలు పడుతుంది నిన్నది ఏంటంటే పది మంది ఆ ప్రభులంటూ ఆసక్తి అట్లా కనిపించదు రూబే నేను కనిపిస్తారు మనకు తెలుసు అన్ని డిస్టర్బింగ్ ఎగ్జాంపుల్స్ డిస్టర్బింగ్ కేసెస్ అన్నట్టు మనం చూసినట్టు ఆ యొక్క కుమార్ల గురించి మనం గణించినప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను ఇంకొకటి అబ్జర్వేషన్ ఈ వాక్యంలో ఏం చేస్తున్నానంటే లోన్ లేక ఉన్నప్పుడే దేవుడు దర్శిస్తున్నది యాకోబో అంటే ఒంటరిగా ఉన్నప్పుడే అతనికి కలిగిన దర్శనం నిచ్చిన అట్ ద సేమ్ టైం ఎవసేపు కూడా అంతే ఒంటరిగా ఉన్నప్పుడే ప్రభు యొక్క దర్శనం అతని జీవితంలో కనిపించేట్టు మనం చూస్తూ ఉంటాం అతను కళగా కళ రావడం కూడా సో నేను అన్నిటి ఏంటంటే మనం కూడా అటువంటి కళలు కనేవాడి లాగా ఉండాలంటే మనం కూడా ఆయన చిత్తాన్ని గ్రహించాలంటే మటుకు లోన్ లేన అతనితో సమయం గడపడం నేర్చుకోవాలి తెల్లవారి జామే కానీ మీరు మధ్యాహ్నం మత మధ్యాహ్నమే గానీ ఏ గానీ ఎప్పుడు నీకు అవకాశం ఉంటే అప్పుడు లోన్లీగా పక్కనవి పోయి ప్రభుత్వం కూర్చోవాలా ఫైవ్ మినిట్స్ పడుతుందేమో టెన్ మినిట్స్ పడుతుందేమో గ్రాడెల్ టైం జరుగుతూ ఉంటాయి ఆ ఆశ పెరిగే కొద్ది గంటలు వెళ్ళిపోతా ఉంటావు వెళ్ళిపోయాక మీ ఆత్మీయ జీవన విధానంలో మార్పులు వస్తూ ఉంటాయి దాంతో నేను చెప్తున్నా మీకు ఇది ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా ఆయన నువ్వు ఆత్మలో చూపించినప్పుడు ఏం జరుగుతుందంటే నీ సరౌండింగ్స్ మొత్తం మారిపోతాయి ఎంత నాయిస్ నాయిసీగా ఉన్నా గానీ కంప్లీట్ సైలెంట్ గా అయిపోతాయి కొన్నిసార్లు అంటే నీకు అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే నువ్వు ఉన్నది హెవెన్ లో నువ్వు ప్రార్థన చేసిన అక్కడ సడన్ స్లోగా నీ పరిసరాలలో మార్పులు చెందుతూ ఉంటాయి ఎవరో నడుస్తున్నట్లు ఎవరో ఎగురుతున్నట్లు ఎవరో కొన్నిసార్లు నేను ఒకసారి ఒకసారి గమనించిన దూతలు అందరు వచ్చి పాటలు పాడుతున్నారు నేను వాళ్ళని చూడలేదు కనిపించలేదు కానీ స్వరం అంటూ వినిపిస్తుంది కొన్ని వేగల దూతలు దేవుని స్థుతిస్తున్న ఆ సౌండ్స్ నేను విన్నాను చాలా సంతోషకరంగా అనిపించింది అంటే వాళ్ళు పాడుతుంటే వాళ్ళతో పాట నేను కలవగలిగిన కదా అన్న ఆనందం ఒక రోజు అవుతున్నాను కరెక్టే బట్ నేనేంటే ఆ రోజు ఎప్పుడు ఎప్పుడు శరీరాన్ని విడిచిపెట్టినట్టు జరిగేదా లేకపోతే శరీరంలో ఉన్నప్పుడు జరిగేదా ఇది కైతవ జీవితంలో చెప్పని విధానం లేదు నువ్వు శరీరంలో ఉన్నప్పుడే ఆ అనుభవాలు తీసి చూడగలవు వరం ఒకప్పుడు దర్శనాలు వరం ఒకప్పు కళలు ఈ శరీరంలో ఉన్నప్పుడే చూడగలవు శాశ్వతంగా ఆయన దగ్గర కరెక్టే కానీ ఈ శరీరంలో ఉన్న కూడా ఒక డైమెన్షన్ అంటుంది దీన్ని ఇదొక డైమెన్షన్ అంటే భూమి మీద ఉన్నది ఒక డైమెన్షన్ ఆ ఈ స్పేస్ లో ఇంకొక డైమెన్షన్ అసలు ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి కరెక్టే పౌరులు మూడు డైమెన్షన్ ఆఫ్ హెవెన్స్ అని మనం చూపించింది ఏదో తేవదే ఏడు డైమెన్షన్స్ ఉన్నాయండి లార్జ్ డైమెన్షన్ అని ఆయన ఉంటాడు మనం లార్ట్ డైమెన్షన్ లో ఒక రోజు కరెక్ట్ అది డైమెన్షన్స్ అన్ని ఎక్స్పీరియన్స్ పొందగలం అది పాసిబుల్ అని పౌలు నాకు ఒక వ్యక్తి తెలుసు ఆయన మూడవ ఆకాశానికి వెళ్ళినట్లు ఆయన శరీరంలో కొన్ని ఆత్మలో కొన్ని నాకు తెలియదు గానీ అవి కూడా ఇవన్నీ మిస్టరీస్ అన్నట్టు ఆయన ఆ ఎక్స్పీరియన్స్ పొందగలిగిండు మన తర్వాత ఎవరు ఎక్స్పీరియన్సెస్ పొందగలిగిన అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎందుకు పొందలేకపోతున్నాం అంటే ఈ వరల్లీ లైఫ్ అంత తయారు చేస్తుంది వాటి నుంచి మేము బహు దూరంగా తీసుకెళ్ళిపోతా ఉంటుంది కాబట్టి అటువంటి ఎక్స్పీరియన్సెస్ పొందాలంటే మనకు మనం కూడా లోన్లీ లైఫ్ అవసరం ఆయనతో పాటు అందుకే కాబోలు యువసుకుని దేవుడు ఆ సెపరేట్ చేసినట్టు మనం చూస్తాం ఎట్లయితే తన పిత్రుడైన అబ్రామ్ తన నిసాదైన అబ్రామ్ ఏ రీతిగా అయితే తాతనే కదా పాత ఆయన అబ్రామ్ ను తన కుటుంబీకుల నుంచి తన ఇతరుల నుంచి తన దేశం నుంచి ఎట్లా విడదీసో అప్పుడే దర్శనం అయింది ఒంటరిగా ఒక్కడినాడు ఆ ప్రాంతంలో నాకు నోటి స్థలం పేరు అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి దర్శనమైంది దాడి కలిగింది ఆయన బలి అర్పిస్తున్నాడు బలిపశ ఆ కాకులు గద్దలు పైన బాల్తా ఉన్నాయి వాటిని ఉన్నాడు దాని తర్వాత అతనికి కలిగింది అప్పుడు చూసి దర్శనం తన తరము తన పిల్లలందరూ నాలుగు వందల సంవత్సరంలో ఐభుక్తులు బానిసలాగా పోతున్నట్లు ఇది చాలా ఇంపార్టెంట్ దర్శనాలు ఇవి దేవుదులందరూ దర్శనాలు స్థలం చూడగలిగింది మనం కూడా చూడాలి భవిష్యత్తు ఆయన ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఫ్యూచర్లు చూసిండే ఎబ్రహిం ఆయన దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ ఆఫ్ విజన్ చూసిండే మన ప్రభు యొక్క పుట్టుకని కన్యాకర్ గర్వం ధరించడం శిష్యువుని ప్రసవించడం సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ముందే ఆ బిజినెస్ చూడగలిగింది ఆయన విషయాలు అట్లే ఇర్మియా ఇర్మియా ఇటు మై గాడ్ లాంగ్ ఇయర్స్ మోర్ దెన్ టూ థౌసండ్ ఇయర్స్ టీచర్ చూడగలిగింది దర్శనాలలో సో ఈ అనుభవాలు మనం కూడా చూడాలా లైఫ్ టైం ఒకటే కదా ఆపర్చునిటీ నువ్వు కూడా చూడాలి భవిష్యత్తులో సరే ఒక ఫైవ్ ఇయర్స్ చూడగలుగుతున్నామా ఫోర్ ఇయర్స్ చూడగలుగుతున్నామా ఒక టెన్ ఇయర్స్ చూడగలుగుతున్నామా టెన్ ఇయర్స్ లో ఏం జరగబోతుందని ఊహించగలవా అది మీ సొంత సైంటిఫిక్ నాలెడ్జ్ తన కాదు అవి దేవుని యొక్క ఆత్మ ద్వారానే రివీల్ చేయబడతా ఉంటుంది కాబట్టి దేవసేపు జీవితం ఆ రీతిగా అవి ఆయన కళలని ఇంటర్సీడ్గా నేర్చుకున్నాడు చెప్పండి తనకి ఆ నిలువు ఆ విచిత్రమైన అంగీ వేసుకున్న తర్వాత ఒక కళను వచ్చిందా రాలేదు ఎందుకంటే కళల భావము చెప్పే అర్థం చేసుకున్నాడు యాకోబు కూడా కదా తర్వాత కళలు యాకోబుకి ఏ కళ రాలేదు ఆయనకి ఆ ఇచ్చిన దర్శనము తర్వాత ఆయనకి ఇంకా వేరే దర్శనం రాలేదు మనం ఎక్కడ చూడడం బయలుదేరి వచ్చినట్లు ఎందుకంటే మన ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ మన లైఫ్ పర్పస్ ని చూపించిన వరకు దేవుడు ఒక ఒక దర్శనం ఇస్తున్నట్టు దాని తర్వాత నువ్వు దాన్ని కొనసాగించుకుంటూ పోవాలా ఎందుకంటే ఉదాహరణకి నేను ప్రభుని ఆ పిల్ల చూసినట్లు మళ్ళీ నేను ఎప్పుడు చూడలే దర్శనం దాని తర్వాత వేరే వేరే రకాల చూసిన ఆయన సింహాసనం చూసినాను ఆయన మెరుస్తున్నటువంటి వెలుగు చేసినాను గంభీరమైన వెలుగు పనుల కొంచెం బయటపడడం నేను చేస్తున్నాను ఇవన్నీ దర్శనాలు నేను చూసినా కానీ మన తిరిగినటువంటి దర్శనం చూడాలి ఎందుకంటే వన్ టైం పర్వాలి అంతే ఇప్పుడు పౌలకు కూడా అంతే కదా డ్రమస్త మార్గంలో చేసిన మధ్యాహ్న మధ్యాహ్న కాలంలో గొప్ప వెలుగు దాని తర్వాత ఆయనకు ఎటువంటి మనం వ్యక్తం కలము అది వన్ టైం ఆపర్చునిటీ అండి కాబట్టి మన లైఫ్ లో కూడా ఖచ్చితంగా ఒక దర్శనం నీకు వచ్చింటుంది ఈగర్ ఈ లాక్డౌన్ లనో బిఫోర్ లాక్డౌన్ అనో ఖచ్చితంగా నీకు ఒక దర్శనం వచ్చింటే అది జ్ఞాపకం తీసుకోవాలా సరే నువ్వు మర్చిపోతే ప్రాబ్లం లేదు జస్ట్ ప్రేయర్ చేస్తే దాన్ని రిమైండ్ చేస్తాడు మరి మళ్ళొసారి లెబ్బి జరిగింది అని మర్చిపోయి సెకండ్ టైం వచ్చింది కళ సేమ్ స్టోరీ సేమ్ మీనింగ్ అండ్ డిఫరెంట్ ఫామ్ ఆయన ఖచ్చితంగా చూపిస్తున్నట్టు నీ ఫ్యూచర్ కి సంబంధించిన దర్శనము కళ మీ పిల్లలు నీ తరాలు ఎట్లా ఉండబోతున్నాయి అన్నాడు కాబట్టి అటువంటి అనుభవం ప్రభు మనకు అనుగ్రహించాలనేసి ప్రార్థన చేసి ఈరోజు నేను వాళ్ళే ముగిస్తాను రేపు ప్రజలు నేను చూపిస్తాను ట్రేవెల్ లైఫ్ ఉందో అది నేను కొంచెం డీటెయిల్ గా చూపించాను అవసరం పడిపోయాను ప్రార్థిస్తాను పర్షు తల్లి మీకు వలన లేకపోతే అనేక పర్యాలు మీరు అతను మాట్లాడి మమ్మల్ని బలపడుతూ ఓ ప్రభ ఏ రీతిగా ఆత్మీయతలో నేను ఆత్మీయ అనుభవాలని రుచి చూడాలా మీరు మాకు చూపిస్తున్నారు తండ్రి నేను ఆ అనుభవాలు పొందినారు మీ బిడ్డలందరూ అటువంటి అనుభవాలు పొందినారు శిష్యులు కూడా అటువంటి దర్శనాలు తీసినారు కళలు చూడగలిగినారు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్ని చూడగలిగారు ప్రభుగా కాబట్టి మేము కూడా అటువంటి దర్శనాలు చూడాలా కళలు చూడాలా వాళ్ళు కమెంట్స్ భవిష్యత్తులో ఏం జరగబోతుందో వాటిని నేను చూడాలా ప్రభాగా మాకు ఆశ ఉంది అటువంటి పరుషుధాత్మ అభిషేకం దయచేసి మీ యొక్క ఆత్మ ద్వారానే కోసం మీరు బయలుపరుస్తారు కాబట్టి అనేకల కోట్లు బయలుపరిచి మహిమార్గంగా మనం నిలబెట్టుకొని మీరు రాక వరకు అందరినీ సిద్ధపరచుకోండి ఏదైనా పనులు ధన విజయం దయచేసి మీకు సాక్షుకోమని ఏ స్థితిలో ప్రార్థిస్తాను తల్లి ఆ మేన్ ఆమె మనం అందరూ ఒక్కొక్కరుగా ప్రార్థన చేసినాం కదా సోతుండ పరిస్థితిలో గొప్ప దేవా సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవా మహిమ సూర్యుతండి కృప నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారైన మమ్మల్ని సజీవ్లో నిలబెట్టుకున్న దేవరాత్రులు మమ్మల్ని కాచి కాపాడు దేవ పరిశుద్ధురా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా ఐశ్వర్యం నీకే కలుగునిగా కాహాలియ నా దేవ యొక్క ఉదయ కాల సమయం ప్రభావ నిశ్చుతించలాగిన ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానించలాగిన సమయాన్ని బట్టి నీకు అన్నా ప్రభావ ప్రభా నీకే స్తులు స్తోతాలు అర్పించుకున్నాం ఇక దినం ప్రభా ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు నాయన నీకే వందాలుసయ్య నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం ప్రభా మీకు ఇక దినం ప్రభా యేసు ప్రభా మీరు వాక్యంధర ప్రభా యేసుప్రభ మీరు మాత్రం మాట్లాడినారు ప్రభా నీకు వందాలి ప్రభా యేసుకు సంబంధించిన వాక్యాల ప్రభావ తన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ప్రభా ముందుకెళ్ళిన ఒక మీరు మాత్రం మాట్లాడుతున్నారు దాన్ని బట్టి నీకు వందాలు ప్రభా మేము కూడా ప్రభావ ఆ రీతిగా ప్రభావం జీవించేలాగా మేము ప్రయాసపడాల ప్రభావ ఆ రీతిగా మేము జీవించేలాగిన ప్రభా మేము తీర్మానించుకొని ముందు పోలాగానే సహాయపడండి నా దేవ నా ప్రభా ఆత్మీయ లెవెల్లో ప్రభా ఆత్య దశలో ప్రభావం అంచెంచెలుగా ప్రభావ ఎదుగులాగల ప్రభా ఒక కళలో ఒక దర్శనాలను ప్రభా మేము చూసేలాగిన కళలు గని వాళ్ళగా మేము ఉండాలి ఇసు ప్రభావ ఆయన సంబంధించిన కళలు ప్రభా రాబోయే తిన ఏ రీతిగా ఉంటుందో ప్రభా ఆయన ఇసు ప్రభు భక్తులు ప్రభావ పాత నిబంధనలు ఓ దేవ మీ బిడల ప్రభావ ఎంతో మంది ప్రభ చూడగలిగినారు కాబట్టి ఆయన ఓ ప్రభా వాళ్ళ తరంలో ఆ కాలంలో లేరు ప్రభా కానీ ముందుగా వాళ్ళకి మీరు బయలుపరిచినైనా కాబట్టి చివరి కాలం ఉంటున్న మేము ప్రభా మరి విశేషంగా ప్రభావం మేము సహాయపడండి ఎందుకంటే మా కాలంలో ప్రభావ ప్రభావ ఎన్ని టైంలో మేము ఉంటున్నాం కనుక మరి విశేషంగా ప్రభావం మీరు మీరు సహాయపడండి అలాంటి ఆసక్తిని కలిగించే వాళ్ళ ప్రాధిష్టమైన మా పిలుపు మా ఏర్పాటు మేము మరి జాగ్రత్త ప్రభావ మరి విశేషంగా ప్రభావం అయినా మీకు దర్శనాన్ని కళలు మాకు అనుగ్రహించినా అయినా వాటిని ఓ ప్రభావ కొనసాగించుకోగన వాటిని ప్రభా దాన్ని తగినట్టు మీరు జీవించలేగనే సాయపడ నీకు అనేకమైన కళలో దర్శనం మాకు అనుగరించండి ప్రభావ భావములు ప్రభు అర్థం చేసుకోలే ప్రభావ వివేకముల జ్ఞానాన్ని మాకు అనుగరించిన ఆయన గొప్ప దేవానికి స్తోత్రాలు అర్పించుకోవటం ప్రభావ ఆయన ఆత్మీయమైన మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభాయన ఇసు ప్రవతను మేము ఏ రీతిగా జీవించాలా మా ఆత్మీయ ఏ రీతిగా ముందుకు తీసుకొని పోవాలా ప్రపంచం ఏ రీతి మీరు ఏ రీతికి వెళ్తే మీరు ఆ రీతిగా అడుగు పెడుతున్న మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ దాన్ని నీకు అన్నా ప్రభావ ఒక వాక్యాన్ని పట్టుకొని మేము జీవించలాగిన ప్రభావి సహాయపడండి ఎక్కువ సమయం ప్రార్థన ఉండాలా ప్రభావ ఆయన ఏకాంతంగా ప్రభావం ప్రార్థించాలా ప్రభావ ఆయన ఇసు ప్రభా ఆయన నీకు వందలు ప్రభావ శిష్యులు కూడా ప్రభావ ఏకాంతంగా ప్రభావ మిమ్మల్ని అడిగిన ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ శిష్యులు బయలుపరిచారు మీరు మాట్లాడినారు ప్రభా నీకు వందాలు ఇస్తా కూడా ప్రభావ ఏకాంతంగా ప్రార్థనలు కూర్చొని ప్రభావ కొరకు మీకు కనిపెట్టాలా ప్రభా ఆయన ఆయన దర్శనం ఇచ్చిన ప్రభావ నిచ్చిన దర్శనం ప్రభావ కింద నుంచి ప్రభావ దూతలు పైకి పోతాడు మీరు చూపిస్తున్నారు ప్రభా ఒక విజన్ ప్రభావ ఎంతో గొప్పది ప్రభావ కాబట్టి భవిష్యత్తులో ఏ రీతిగా ఉంటారు ఆత్మీయ ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం పోవాలనే విషయం మీరు అక్కడ చూపిస్తున్నారు ప్రభా కానీ ఆయన ఎంతో ఆత్మీయ సత్యలోనే ప్రభా ఆయన ఇసు ప్రభాతం చూచలాగిన ప్రభాటం సంపూర్ణమైన అర్థం చేసుకుని గ్రహించలాగన ఇంకా ప్రభావ మన ఆత్మీయతంలో నడిపించండి మీ ఆత్మ మీరు బయలుపరుస్తున్నారు దాన్ని బట్టి నీకు అన్నా ప్రభాటం అర్థం చేసుకోలేన ప్రభావ వివేకమును పరిశుభ్ర నడిపింపు మాకు నడిపిస్తున్నారు దాన్ని బట్టి నీకు అన్నాలిసాన్ని సంపూర్ణ మీరు గ్రహించలాగిన శక్తిని మాకు గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించు అన్నారు ఇచ్చిన ప్రభా ఆ గ్రహించే శక్తిని మీకు ఇస్తాను ప్రభా నేనా ఆ రోజు ప్రభా దానికి ఇచ్చిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మన ప్రార్థిష్టమైన ప్రతి కళలో ప్రభ మే కణవి వర్లాగా ఉండాలా ఇసు ప్రభా నా దేవ నా ప్రభా మీరే సహాయపడమని ప్రార్థిష్టమైన అలాంటి ఆత్మీయ జీతం ముందుకు పోలె సహాయపడండి నాయన ఈసానికి వంద ఇసు ప్రభావ విశేషంగా ప్రభావ మీకు నీతి సత్యం ధైర్యంగా తగడించాలా ఇక చివరి కాలంలో ఉంటున్నాం ప్రభా మీరు ఆకలి దిన ప్రభా ఇక వైరస్ కూడా ప్రభావ భయంకరంగా స్ప్రెడ్ అవుతున్న ప్రభాయనా ఎవరు కూడా ప్రభావం తెలియని స్థితిలో ఉన్నారు ప్రభా యథావిధిగా జీవిస్తున్నాయి అది ఓ ప్రభావ లోకం అంతా కమ్ముకుమవుతుంది ప్రభావ మాగ్ర ఉగ్రత మీ మీ మధ్యనే ఉందని మీరు మాతో మాట్లాడాలని సయ్యా మీకు వందని సయా గొప్పది మేము ప్రతి జీవించాలంటే ఆపవితంలో మేము పాడుకోవాలి పరిశుద్ధిలో మేము జీవించాలా యథార్థంగా ప్రభావ నీతి సత్యాన్ని అనుసరించి నడుచుకుని బిడలుగా తయారు చేయండి మరియు విశేషంగా అనేకలు ప్రభావ ఉగ్రత నుంచి వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకుని ప్రభావ మీ రక్షణ మార్గంలోకి ఇచ్చేలా సహాయపడండి ఇక సత్యం ప్రభావ అనేక మీరు వాటి అన్నింటి ఇంటర్ఫిట్ చేయాలి ప్రభా ప్రతి సంఘంలో ప్రభావితం ఇంటర్ఫీర్ చేయాలా అనేకులు అర్థమయ్యేలాగానే మేము ప్రకటించాలా ప్రభావ ప్రేమతో మేము ప్రకటించాలా ప్రభావ ఎందుకంటే ప్రభావ మతపరమైన జీవితం ప్రభావ ఏదో ఆచారంగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంది ప్రభావ మేము అరీ ఉండొద్దు ప్రభావ మేము వినిపోయే వారిలాగా ఉండొద్దు ఇస్తు ప్రభా అర్థం చేసుకుని పాటించేవారు లాగానే ఉండాలా అయినా ఇస్తు ప్రభ మీరే సహాయకులను నడిపించండి ఓ ప్రభావం మేము పాటించాలా వాటి ప్రకారం మేము జీవించాలా ప్రభావం అనుభవపూర్వకంగా అనేకలు ప్రకటించాలా ప్రభావ మీరే నడిపించడం ప్రార్థిస్తాం ఓ ప్రభావతి సంఘాలలో ప్రభావ ఈ వాక్యం ప్రకటించాలా అనేకులు ప్రభావ మీ రక్షణ మార్గంలో మీరు నడిపించాల శిలువ దగ్గర ఉండాలి ప్రభావ ప్రతి ఆ శిలువ నుంచి మేము తప్పిపోవద్దు ప్రభావ అక్కడి నుంచి తొలిగిపోద్దు ప్రభావ నుంచి మీ వాక్యం ప్రకటించాల ప్రభావ ప్రతి దశలో ప్రభావైనా మీ ఆత్మకు మేము వీళ్లు కావాలి ప్రభావ మీకు సమర్పించుకొని జీవించాలా మాటలు మా ప్రవర్తనలో మా తలంపులు మా చెబులు సమస్త ప్రవర్తన ప్రభావ అయినా మీరు మీరు మాతో హృదయంలో ఉండి ప్రభావ మాతో మాట్లాడమని ప్రాణిష్టమైనా అయినా మా తల ప్రభావ మీరుంటే ఎట్లా మాట్లాడతారు మేము అట్లా మేము మాట్లాగన వాక్యం సంభాషించేలాగినా సహాయపడండి ైనా మీ వాక్యం చెప్తున్నారు ప్రభావ మీకు సంభాషణ మనుషులు మనుషులు ఏదంటే ఉప్పు వేసినట్టు రుచికరమైన గానీ కృపా సహితంగా ఉండాలని వాక్యం చెప్తున్నాను ప్రభావ పౌలకు విషయం జ్ఞాపకం చేసిన ప్రభావ కృపా సహితంగా మేము వాక్యం చెప్పాలా ప్రభావ మీ కృపను మేము చూపించాలా మనుషులకు అనేకలైనా మీ ప్రేమను చూపించాలా ప్రభావ ఆ కలవరిశీలోనైనా మీ ప్రే ప్రేమ చూపించిన ప్రభావ అనేకుల కొరకు అయినా ఓ ప్రభాది ఎంత భయంకరమైన శ్రమ మీరు అనిపించినారు మా కొరకు అయినా ఓ ప్రభా ఈ సృష్టిలో అంత శ్రమ ఈ లోకంలో ఎవరు అనిపించలేదు ప్రభావ మీరు మా కొరకు అనిపించినారు ప్రభా మనుషులు సోదనీల్ని వల్ల ఉందంటే ప్రవ్వా ఎంత భయంకరమైన శిక్ష మీరు పొందినారు మా కొరకునైనా మీ ప్రేమ ఎంత గొప్పది ప్రవ్వ ఆయన మీ ప్రేమ ఉంది కాబట్టి ప్రభావ ఈ రోజు మేము ఇంతవరకు మేము కాపాడినా ప్రభ ఎంతమంది లేరు ప్రభ కానీ మమ్మల్ని కాపాడుకున్నారు ప్రభావ మీకు చెంగు మమ్మల్ని ముడివేసుకున్నారు ప్రభావ ఇంతకాలం వరకునైనా ఒక పని కొరకునైనా అది మీరు సంపూర్ణ మా ఫుల్ఫిల్ చేసుకోవాలా అది సంపూర్ణ మీ సంకల్పాన్ని మేము నెరవేర్చే వల్ల ఉండాలా ప్రభ వాటిని అర్థం చేసుకోవాలా ప్రభావ గ్రహించాలా ప్రవ నైనా వాటిని పాటించి ముందు పోని బిడలుగా తయారు చేయమని నిర్లక్ష్యమైన జీవితం తొలగించండి చొలకన భావన తొలగించమని ప్రార్థమైన నైనా ఇసు ప్రభా ప్రతి క్షణం మీకు వీరేత కలిగే ప్రవా వినయ భయభక్తులు కలిగి ప్రభా ప్రీతికరమైన సేవించేలాగే సహాయపడమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి వర్ణాలు ఇస్తే ప్రభా ప్రతి ఆటంకాలను కొట్టిపోయిన ప్రభావ నైనా ప్రభు మీరే మాకు మార్గం సరళన చేసి నడిపించమని ప్రార్ష్టమైన ఓ ప్రభావ ఇక దినవంతం మీకు నూతనమైన పురుపు మాకు అని గురించి నడిపించండి నూతనమైన అభిషేకంతో నడిపించిన ప్రభావం మార్గం సరళన చేయండి చేసే ప్రతి పని అంతలో ప్రభావ ఘన విజయం అని గొప్ప దేవానికి స్తోత్రమైన వైరస్ బాధితుల పాకని ప్రభావ స్వస్థపచ్చని ప్రభావస్ ప్రభావ తండ్రి వంటించి స్వస్థపచ్చని ప్రభావ చివరి దశలో జీతం సమర్పించుకొని మీరు రక్షణ పొందాలని సహాయపడని ప్రతి బిడని మీరు ఆకర్షించుకుని రక్షణ మార్గం దయచి ఆదిష్టమైన నా దేవ నా ప్రభు ఎంతో మంది నచ్చించుకోకంలో ప్రభావరూ స్వార్థ ప్రకటించబడ రకరకాల తెగల వారు ప్రభ వాళ్ళందరూ ప్రభా రక్షణ పొందాలి ఆయన యసు ప్రభా ఒక పేతృకదైన దర్శనం ప్రభావ కల ప్రభా దీనియన యేసు ప్రభా స జంతువులు ప్రభావ ఆయన వాళ్ళు కూడా ప్రభావ అనేక రకరకాల మన వాళ్ళంతా రక్షణ పొందారు భవిష్యత్తులో అందరికి రక్షణ ఉందనే విషయం మీరు చూపించినారు ప్రభా ఆయన యేసు ప్రభావ అనేకులు రక్షణ పొందాలి వాళ్ళందరికీ మీ స్వార్థ ప్రకటించాలా ప్రభావ అన్ని కూడా మీ స్వార్థ ప్రకటించాలి మీరు ఎక్కడ నడిపిస్తున్నాయి అక్కడ పోయి వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ అందుకోసం మమ్మల్ని సిద్ధపడి ఉండాలని సహాయపడండి ఆయన ఈసన తను మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తాం ఆత్మ నడిపింపు దయచేది గొప్ప దేవ ఇస్తు నా తండ్రి విగ్రహ దేవుడు మీరు మార్చుకొని యవనస్తులు మీరు మార్చుకోని ప్రభావామైన కాలంలో ఉంటుంది కదా ప్రభావాలు మీకు కంట్రోల్ తీసుకుని ప్రభావ సైతాన్ని బంధకాల నుంచి వాళ్ళకి అందరికీ బిడలు గొప్ప దేవాడు భయంకరంగా వీస్తున్న ప్రభావ యవనస్థలం భయంకరంగా కూడా వాడుకుంటున్న ప్రభా గర్దించమని ఓ గొప్ప దేవా బిడలంతా ప్రభావ మార్మల్ సింది రక్షణ పొందాలా మీతో ఆకర్షింపబడాలా ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకుని అయినా మీకు ఓ ప్రభా గొప్ప సేవకులుగా మీరు లేవనెత్తమని ప్రార్థిష్టమైన యువ సమాప్తిలోనే గంభీరమైన సేవ మీకు చేయాలా ఓ ప్రభు ఎంతమంది అయితే ప్రవ శ ప్రకటించిన స్థితిలో ఉన్నారు ప్రభావ ఎంతో మంది ప్రభు సేవ చేసిన బిడ్డలు ఉన్నారు వాళ్ళందరూ తిరిగి ప్రభావి తీర్మానించుకుని ప్రభావ సమర్పించుకుని మీరు సేవ చేయాల ప్రభావ పది పని సేవకులు లేవాల ప్రభావీ ధైర్యంగా ప్రకటించాలా నూతనంగా ప్రతి బిడ్డ మీరు అభిషేకించడం ఆయన ప్రతి ఒక్క బిడ్డని దర్శించడం మీరు మాట్లాడని వేస్తూ ప్రభావ ఆయన ఇస్తు ప్రభా కనువిపు కలిగించమని ప్రార్థిష్టం కాల ఒక దర్శన ప్రభావ రీఫండ్ చేయమని ప్రార్థిస్తాం ఆయన తిరిగి వాళ్ళకి గ్యాప్ కొంచేమని ప్రాధిష్టం అయినా కనికరముల తండ్రి కృపగల తండ్రి మత్తి బిడ ప్రభావ విజృంభించి మీ సేవార్త ప్రకటించాలా అయినా ఇసు ప్రభా మీరు ఆక బహు తోరకుంది ప్రభావ చివరికి వచ్చేసిన యోగ ఇక మీరు ఆకడ బహుసమీపకుంది కనుక ప్రభ మీరు సిద్ధపడాలి అనేకులు మీరు సిద్ధపరచాలి మీరు ఆకడకునైనా ప్రభావ మీరు తిరిగి వస్తారు ప్రభు ఈ లోకంలోకినైనా ఈ భూమి మీద అడుగు పెడతారు ప్రభావ ఆ దినం దినం ఎంతో బహు దగ్గరకు ఉంది ప్రభావ మేము ఎదురు మరి విశేషం అన్ని కురు ప్రభావ మీకు చెందిని నడిపించాలి కాను ఒక దిన మేమందరం ప్రభావం చూడాలా ప్రభావ సంతోషంతో ప్రభావ ఆనందంతో మేము చూడాలి ప్రభావ ఆ దినం కొరకు మేము ప్రయాసపడాలి అనేకలు ఆ దిన కొరకు మేము సిద్ధపరచాలి మీరు ఆకలికనైనా అలాంటి సేవా భారంలో మమ్మల్ని అందరూ గ్రూప్స్ లో ప్రతి బ్రదర్స్ కుటుంబాల అందరు పేరు పేరు ప్రభావం ముద్దాన్ని మీరు బలపరచండి వాళ్ళ కుటుంబాలను ప్రిల్లని మీరు పోషించండి బలపరచండి నూతనంగా అభిషేకం విషయంలో వాడుకుని ప్రభావ వచ్చే జాబ్ లో పని వాటి అంతట్లో ప్రభావ మీరు తోడు నడిపించండి నాయన ఇసు బిజినెస్ లో తోడున్నాను ప్రభావ వాళ్ళ సే ప్రతి పని వాటిలో అంతట్లో పోజను ప్రభావ ఇంకెవరైతే రానిసో ప్రభావ కుటుంబాన్ని మీరు బలపరచండి ఓదార్చని వాకిం పట్ల ఆసక్తి తెచ్చింది ప్రభావ సంపూర్ణంగా ప్రభావ మీ వాక్యాన్ని ప్రభావిలాగానే మీరు సహాయపడమంతదిష్టమైన గొప్ప దేవ కానీ మీరు నేను విషయాల ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్న ప్రభావ నీకు పరిహానించిన గొప్ప దేవ ఇది ఎక్కడ మేము చూడలేము ప్రభావ కానీ మా దాచబడిన బైబుల్లోనే ఉన్నాయి ప్రభావ మీకు వాక్య జీవ గ్రంథాలు దాచబడిన వాటి మీ వెతుక్తనం ఈ రోజు పర్వాత మీ బైక్ తీసుకొచ్చుకుంటాం పర్వ మీ వెతుకుతనం పర్వ మీరు మాకు అనుగరిస్తున్నారు ప్రావా ఆ రహస్య మార్మాలను మా కాలంలో అవి విప్పబడుతున్నాయి ప్రావా అక్కడ అవి మేము చూడగలుగుతాం అంటే ప్రావా చూసి మీ కళ్ళు ధన్యములు అయ్యి అన్నారు ప్రభావ అవి వారికి అనుగరించబడిని మీకు అనుగ్రహించబడి అన్నారు పర్లోక రాజ్య మార్మముల ప్రభావ మీరు మాకు అనుగ్రహించినారు ప్రభావ ఎట్టి పరిస్థితుల్లో కోగొట్టుకోకున్న ప్రభావ ప్రతి కాల ప్రతి దర్శనం పర్వాలేదు అది నెరవేర్చుకోవాలి ప్రభావ జీవితం ఏసేపు జీవితంలో అది ఫుల్ఫిల్ అయిపోయిన ప్రభావం నెరవేర్చింది ప్రభావ అది నెరవేరేంత వరకు ప్రభావ మీ వాక్వాతిని పరిశోధిస్తూనే ఉంది ప్రభావ నాయన ఇస్ప ఎన్ని స్థానంలో మిమ్మల్ని విచ్చిపెట్టేది ప్రభు నైనా ఇస్తాన జీవిత ప్రభావం మీకు సమర్పించుకొని జీవించిన ప్రభావాలంటే త్యాగపూరితమైన జీవితం మేము కూడా జీవించాలా ప్రభావ మీకంటే కొన్ని లోపల మేము దేన్ని ప్రేమించదు ప్రభావం మాకు దూరం అవును కాక ఆయన మిమ్మల్ని ప్రేమించాలా మీ సంకల్పం ప్రభావ ఇంకా చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి సంపూర్ణత తగినంత మీకు సంపూర్ణత సరళత పరిశుభ్రత మేము కలిగి మేము జీవించాలని సహాయపడి తగ్గింపు జీవితం కలిగి ఉండాలి దీని మనసు వస్తువుని మీ ప్రేమ సాత్వికం దీని మనసుగా మేము జీవించాలా ప్రభావ ఆయన మీ ప్రేమను మీరు మనుషులకినైనా ఆ సినువుని మీద ప్రతిక్షణం అయినా మాలోయో గొప్పతనం లేదు ప్రభావన మీ కృపనైనా మేము కేవలం ఒక పాత్రనైనా ఆయన మంచి పాత్రగా మమ్మల్ని వాడుకో ప్రభావ ఆయన ఇష్ట వంద నేను మయమపరిచే పాత్రగా బలా నమ్మకమైన మంచి దాసులుగా మీకు మీ దగ్గర పేరు తెచ్చుకోవాలి ప్రభావ ఒకటి గొప్ప పని ప్రభావ మీరు మాకు అనుగ్రహించినారు ఆ పని నమ్మకంగా మంచి గృహ నిరోధకుల లాగా ఉండాలి ప్రభావ ఆయన ఇస్తే రాజ్యం మరమనిషయంలో మంచి గృహ నిరోధక మాకు అనుగ్రహించిన ప్రభావ మాకు బయలుపెస్టానైనా అది మా వలన ప్రభావ వాటిని వెలుగులోకి తెచ్చి ఒక అన్ని ప్రకటించినప్పుడు మనుషులకు మెప్పుగలిగితే వాకింగ్ చేస్తున్న ప్రభావ మేలు పొందుకుంటారు ప్రభావ అలాంటి బిడ్డలుగా మీరు తయారు చేయండి అలాంటి ఆత్మీయమైన విషయాలు మేము అనేటిని ప్రకటించేలాగా బయలుపరచండి ప్రతి చోట మీరు నిలబెట్టుకొని ఓ ప్రభావతి బ్రదర్స్ ఆశీర్దించండి దీవించండి స్వస్థత గురించి మనం ప్రార్థిస్తున్న ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభావ సంపూర్ణంగా ప్రభావ మీ కొరకు జీవించే ధరలో చేసి ఈ నామాన్ని మేము తెచ్చుకోమని త్వరలో రానున్న యేసు క్రీస్తు శుద్ధ తండ్రి ఆ మెయిన్ ఆ పరసదేవ మీకు వదనాలు వేసాయా కృపామయడా మహోన్నతనాలు లేని ఓ ప్రోగా ఈ దినానికి మీ యొక్క నూతన గురించినందుకు మీకు ఎంతో వదరాలు మిమ్మల్ని చూపించి కనపరచినాగా మీరు మీ యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వదరాదు ఇప్పుడు భయంకరమైన క్షమాణ కాలంగా ఉంటున్నాం అంటే ముఖ్యంగా ఈ వర్షాలు భయంకరమైన పద్ధతిలో ఇప్పుడు మీరు కనిపించడానికి సాధిస్తున్న వాళ్ళు తనమలి భయంకరమైన ఈ తీసుకుంటున్నారు ప్రభావితాంత అనుభవించబడ్డ వ్యక్తిని కాకుండా మరొక వ్యక్తిని వాళ్ళు ఎన్నుకుంటున్నారు ప్రభా అది బహుభయం కాలం సహాయపడి మనం ఆధిస్తున్నారు మీ రక్షణ మార్గంలో మా అందరం నడిపించండి ప్రభావ ఐక తమ్మని దొనాలు కంపెనీ తమ్మాలి మీరు వేరే వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు ప్రభా అది ఎన్నుకుంటే భయంకరమైన శ్రమాలు వస్తాయని మీరు చూపించిన తండ్రి దేశం అంతా సర్వాను మీ ఉగ్రత ఆరంభం అవుతుందని హెచ్చరిస్తారు ప్రభా మీ సొంత బిడ్డలే ప్రభా అతని గుణీకరించుతారు మీ సొంత మీ సొంత వాళ్ళే నెనీకరించారు ఈ లోకంలో అదే రీతిగా ఈ రోజు కూడా జరుగుతుంది ప్రభుత్వం అయినా కానీ ప్రభావం మీ యొక్క కరుణ మీ యొక్క వార్తలు తన మాత్రం ఉందని మేము నమ్ముతున్నాం నేను యథార్థంగా తండ్రి మేము నిలబడుతున్నాం మీ కొరకు తగ్గట్టు బాగా కామపరేష్ కాకుండా పవిత్రమైన జీవితాన్ని ధృవీకరించుకొని మీ కొడుకు జీవించే బిడ్డలుగా తయారు చేసి నేర్పించడం సత్యాన్ని గ్రహించలాగ ముఖ్యంగా తోటి యాబో ఏ రీతి కళలుగానే వాడుతున్న కుమారుడు పన్నెండు మందిలో ఒక్కడే ఎప్పుడు కళలుగానే వాడాలని అనిపిస్తున్నారు మరి వారితోనే మీరు మాట్లాడారు నేను భవిష్యత్తులో జరగబోతున్నారండి మీ యొక్క విధానాలు ఆ రీతిగా నేర్చుకోవాలి ఆ రోజులను దర్శన రూపకంగా కళల రూపకంగా మాట్లాడుతున్నారు వాక్య పరంగా మాట్లాడుతారు ప్రవచన మాట్లాడుతారు భాషల ద్వారా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నారు అది కొన్ని అర్థమవుతుంది కానీ మీరు మాకు మాత్రం అనుభవించారు వారిలో ఒక రాజకీయ మాధ్యమంలో గ్రహించడానికి అనుభవించడానికి వేసే దాని బట్టి మీకెంతున్నాడు ప్రతి ఒక్కరు రావడం నేనే కాదునైనా ఇది నిస్వార్థమైన సేవ అందరూ బాగు అందరి బాగు ఆలోచించే సేవ ఇతరుల బాగులు ఆలోచించడం అనే వాక్యం హెచ్చరిస్తుంది ప్రతి ప్రత్యేకొచ్చిన సహాయపడింది ఇటువంటి ఆత్మీయమైన స్థితులకు వచ్చేవాళ్ళని సహపడింది ముఖ్యంగా సేవ అందరు కొట్టుకొని పోతున్నారు ప్రభావ అహిత విచారణ చేసి వాళ్ళ కౌంటర్ డివైస్ ఎస్కి వాళ్ళు బలిపోతున్నారు ప్రభా సహాయపడమని ఆదేశం వారి పట్ల కంకీ జీవించండి ఆదరించండి నిర్లక్ష్యం జీవితం బయట తీసుకొచ్చి పౌరుషం వల్ల జీవితాన్ని కల్పించమని ప్రార్థిస్తున్నారు ఆ రీతిగా నడిపించి ఉండమని ప్రార్థిస్తున్నారు కలిక వర్షపునందం ఆశించండి ఇంకా ప్రార్థిస్తున్నారు వారి పట్ల కంకరించండి ఆదరించండి వారి ఉద్యోగ స్థలంలో వాళ్ళని ప్రార్థిస్తున్నారు మీ కొరకు చోళ్ళు బాగా చర్చిస్తున్నాం మీరు అక్కడ ఎంతో సమీపం ఉంటుంది ప్రభావ మెలకు జాగ్రత్తగా పరిశుభ్రంగా జీవించి అనేక అరీకాల సార్థిస్తుంది అప్పుడు వీళ్ళ గురించి ప్రార్థిస్తున్న వారి ఆదికపోయిన మేలు ఆయన త్వరగా రక్టించమని ప్రార్థిస్తున్నాం వారందరూ పొందుకోవాలని భూదేవం మీకు పరిచింది బల నెట్లు కలిగించమంటే ప్రార్థిస్తున్నాం భూప్రవతం మళ్ళీ ఆ యొక్క ఆ యొక్క బహుమానం అనుగ్రహించింది గద్దఫలం మాకు మా సేవకు మహాప్రవాసంలో ఉన్న చాలా మంది వారి పట్ల మీకు సంక్షణం చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయం కాలం అంటే వారి శబలాన్ని చక్కపరిచింది కాపాడం వారి మీద ఉన్న అవమానాన్ని కలిగించి ప్రభావం కలిగించండి తండ్రి క్షమించండి తండ్రి పనికరించండి ప్రభావ నేను మీకు ఒక గొప్ప సాక్షులను తీసుకుంటాం సంపూర్ణంగా మీకు సమర్పించుకున్న బిడ్డలు తండ్రి మరి వారి కుటుంబాలలో ఫలం కనిపించాలని కలిపించి ఫలించి అభివృద్ధి పొందాలన్నారు విస్తరించాలన్నారు ప్రభు నాకు వారి ఇందులాగని ఈ వాక్యాలన్ని మా ప్రియుల మధ్యలో నెరవేర్చి మీరు నమనమని ప్రార్థిస్తున్నాం ఈ కనికం చూపించమని ప్రారంభిస్తాం ప్రభు ఈ డిక్ట్ యూనిట్ పెరుత ఇన్ఫర్టిలిటీ పచ్చిన మనమను అండి అందరి సంపాదన మీకు సమర్పిస్తాను జీవించే బిడ్డలుగా తయారు చేయమని ఆర్థిస్తున్నాం మా పిల్లలని తండ్రి ఏ రీతిగా మేము నడిపించాలి వారి బౌండరీస్ ఏ రీతిగా ఎక్స్టెండ్ చేయాలని వారిని బహుదూరంగా పంపించాల కాదా లేకపోతే వారి కరీర్స్ లేవు కాదు ఆ రీతిగా వాళ్ళు మేమే ఆధారపడతామైనా మా తండ్రిగా వాళ్ళని నడిపించడానికి ఆర్థిస్తున్నాం ఎటువంటి ఆటంకాలని లానివ్వకుండా కాపాడమంటారు వారితో ప్రతి మార్గాన్ని తరలించేయండి వారు చేస్తున్న ప్రతి పనులు ధన విజయం చేయండి వారికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా దీన్ని మీరే సాయకుడు నడిపించండి ఘన విజయండి ఫిఫ్లితో అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని మిల్లలందరినీ మీరు రాకవలసిన ప్రస్తుతాన్ని రోషం కలిగి మీ పక్షంగా జీవించే బిల్లగా సేవకులుగా తయారు చేయమని జనరేషన్ మీ కొడుకు మీరే మహిళలు ఉండమని ప్రార్థిస్తాను ఆయన ఈ దినంతా మీ సాంక్ష్యత నడిపించండి ప్రతి పనులు విజయం అనుగ్రహించండి కమ్యానికి సుదర్శత ఎంపిక చేర్చమ పరిశుభ్ర ప్రార్థించడం నాన్ చెప్తాం ప్రయామ వరకు ఆ యొక్క సంకల్పే ఉత్పత్నాలు తెలిపిస్తుంటాం చల్లించినటువంటి పిలికలు ఏ పథకాలు తెలుసుకున్న శాస్త్ర ప్రక్రియ నాకు కూడా నేర్పించినటువంటి ఒక పాలకే పథనాలు తొలి చేసి హయాంలో పొందాలు అయా మండనాలు ప్రైవంటి దాన్ని దీపంలో ఏంటంటే ప్రైవేట్ రోజు చేసేసారి దీపంలో ఎంతగానో దేవినటువంటి సమయాలపై మేము ఆచరించుకుంటాం ట్రైన్ ఎక్కువగా ఏంటంటే అని చెప్పి అయ్యా ఆ యొక్క యొక్క దర్శనాన్ని దేవ మీరు తెలియనం అయ్యా దర్శనానికి కలిగేటటువంటి దేవా అయ్యా సంఘించే దేవాల యొక్క దర్శనం పరబడి అయ్యాం తద్దు అయ్యా దుత్సం తగ్గించే సహాయం చేస్తాయి సహాయం చే ప్రార్థించ రాష్ట్ర ప్రజల ప్రభా యా సికి కనియ నామ ని సంజేని స్థితి అది అది కమినల్ అనుపరావతంద్ర ప్రవాహ దిగమ మన ఏర్పాటు నలి ఆంద్ర ని రాష్ట్ర స్థితి తంద్రే నితి ప్రవాహ నాటి సత్యం దిగతి ఏర్పాటు చేయు ఏర్పాటు నాటి సత్యం ని నామ విచ్య తంద్రే యా బలాస్ ని ఉచితం ని ముచ్చుతపు ప్రాంతాలను నిర్తి ఆ ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి దారాన్ని పెట్టుకోనున్నారు తెలుసుగా ప్రభావితండి బిల్డింగ్ బలహీనంగా ఉన్నారో వారందరినీ तो हमारी टीम पर ये नेग्लिजेबल इकोनॉमिक अफेक्ट्स हैं और हमारी टीम ने प्रभाव स्वातिदा के सेंटर की डिजिग्नेटेड द्वारा आया निर्माण समिति ने यहां निर्माण करने के लिए दया से यानी बदलाव नहीं है वो टीम ने ली थी यार हमने कुछ नंबर మీరు చెప్పినట్టుగా ఒక్కరోజు సహాయం చేస్తూ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికి లోకల్లో ప్రతి బిడ్డకి ఒక వైరస్ బాధ్యత తెలిపి సదాకాలం తోడేను గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రెజాడన్నా ప్రెజాడన్నా అందరు